శ్రీ శ్రీ శ్రీ సాధు నిచ్చలదాస్ స్వామీజీ వారిచే విరచితమైన శ్రీ విచారసాగరం అనేటువంటి గ్రంథాన్ని యథామతిగా ఏడవ దోహలో టిప్పణములు తెలుసుకుంటున్నాము మతిమంద అజాని అని దోహలో గ్రంథకర్త చెప్పారు కదా మతిమంద అంటే ఏమిటి ఎనిమిదవ టిప్పణం చూడండి मतिमंद कहिए संस्कृत ग्रंथान के विचारणे विशेषन की अल्पबुद्धि है और अजानी कहिए स्वरूप अज्ञानी है ऐसे पुरुषन को लखी कहिए जानके मैं भाषा ग्रंथ को करता हूँ मति मंद आना विचार सागरम मु रचित पूर्व मु संस्कृत ग्रंथ అనేకమున్నాయి సూత్ర గ్రంథాలున్నాయి భాష్య గ్రంథాలున్నాయి వార్తకాలున్నాయి మరియు ఉపనిషత్తులు భగవద్గీత మరియు అన్యాన్య ప్రకరణ గ్రంథాలు ఎన్నో సంస్కృతంలో ఉన్నాయి కానీ ఎవరైతే సంస్కృత గ్రంథాలను విచారం చేయుట ఎందు అసమర్థులు అల్పబుద్ధి కలవారో మరియు అజాని అంటే సుస్వరూప అజ్ఞానము కలిగి ఎవరైతే ఉన్నారో అటువంటి పురుషులను చూసి నేను ఈ భాషా గ్రంథాన్ని రచిస్తున్నాను విషయ కథనుకరి ఈ విధంగా చెప్పుట చేత సంస్కృత విషయ అల్పమతి వాళ్ళ ఆరు స్వరూపుక అజ్ఞాని యా భాషా గ్రంథిక అధికారికయా సంస్కృతం నందు ఎవరికైతే అల్పబుద్ధి కలదో అంటే సంస్కృత గ్రంథాలయందు అధ్యయనం చేయడానికి అనధికారులు ఎందుకు సంస్కృత భాషా పరిజ్ఞానం లేదు కాబట్టి మందమతులు ఉన్నారు కాబట్టి మరియు స్వరూప అజ్ఞానం కూడా ఉంది అటువంటి వారిని ఉద్దేశించి నేను ఈ విచార భాషా గ్రంథాన్ని రచిస్తున్నాను యా లక్ష్యానికి ఏ పరీక్ష హే ఈ లక్షణము ఏదైతే చేయబడిందో ఏమని సంస్కృత విషయ అల్పమతి వాళ్ళ ఆరు స్వరూపిక అజాని సంస్కృత గ్రంథాల్లో అల్పమతి గలవాళ్ళు మరియు స్వరూపం యొక్క ఎవరో వారు ఈ భాషా గ్రంథమైనటువంటి విచార సాగర గ్రంథాన్ని అధ్యయనం చేయటం ఎందు అధికారులు అని లక్షణం చేయబడింది ఇప్పుడు పరీక్ష చేస్తున్నాడు భాష ఆరు సంస్కృతు దోనో విషయ అల్పమతి వాళ్ళే అవరు అజ్ఞానితో అనేక పామరు అవర్ విషయీజీవు హే సంస్కృతం నందు అల్పమతి గల వాళ్ళు మరి స్వరూప అజ్ఞానం కలిగిన వాళ్ళు లోకంలో ఎంతోమంది ఉన్నారు ఎవరు పామర అవురు విషయీజీవు పామర పురుషులు మరియు విషయాసక్త పురుషులు ఇవే మూర్ఖుహోనైతే ఆపుకు అజ్ఞాని మాంతేన చూసారా వాళ్ళైతే నిజంగా అజ్ఞానులయ్యే ఉన్నారు కానీ మేము అజ్ఞానులము అని మాత్రం ఒప్పుకోరు సంస్కృత భాష లేదు మరియు అజ్ఞానులు ఉన్నారు కానీ నేను అజ్ఞాని అని మాత్రం ఒప్పుకోరు కింద జ్ఞాని మాంతే మేము జ్ఞానులేమో అని మూర్ఖులు ఉన్నారు కాకపోతే జిజ్ఞాసకే అభావితే వాళ్ళకు స్వస్వరూపాన్ని తెలుసుకోవాలి అనేటువంటి జిజ్ఞాస ఎక్కడిది విషయాల్లో మునిగి తేలుతూ ఉన్నారు నిండ మునిగనరు వాళ్ళు ఇక వాళ్ళకు జిజ్ఞాస ఎక్కడ పొడుముతుంది ఓ పుణ్యం లేదు పురుషార్థం లేదు దైవారాధన లేదు ఉపాసన లేదు ఏమీ లేదు అటువంటి వారికి నా స్వరూపాన్ని తెలుసుకోవాలనేటువంటి జిజ్ఞాస ఎలా పొడముతుంది చెప్పండి ఈశ్వరానుగ్రహ దేవ పుంస అద్వైత వాసన ఈశ్వరుని యొక్క అనుగ్రహం ఉంటేనే కానీ పురుషునికి అద్వితీయమైనటువంటి పరబ్రహ్మమును తెలుసుకొని నేను ధన్యుణ్ణి కావాలనేటువంటి బుద్ధి కలుగుతుంది మీరు ఈశ్వర ఉపాసన లేదు ఒక పుణ్యకర్మ చేసిన వాళ్ళు కాదు విషయాల లోపల మునిగితేలేటువంటి పామర పురుషులు విషయ పురుషులు కాబట్టి వారికి నా స్వరూపం ఏమిటి పరమాత్మ అంటే ఎవరు ఈ జగత్ అంటే ఏమిటి అని విచారణ చేసేటువంటి జిజ్ఞాస కలుగదు అందుకని వాళ్ళు ఎటువంటి వారయ్యా అంటే ఒక చక్కటి దృష్టాంతమిచ్చి చెప్తున్నాడు కాకపోతే జిజ్ఞాసకే అభావితే వివాహ విషయ అనధికారి షండపురుషుకి న్యాయ వే గ్రంథి విషయ అధికారి నహి వివాహం చేయడానికి యోగ్యుడు కాదు ఎందుకు వాడు శండా పురుషుడు అంటే నపూసకుడు నపూసవునికి పెండి చేస్తారు బాబా వాడు వివాహం చేసుకోవడానికి అనధికారి ఉన్నాడు అధికారి కాదు దాంపత్య జీవనానికి వాడు అధికారి కాదు అట్లే ఈ పామర పురుషులు మరి విషయీ పురుషులు ఈ గ్రంథాన్ని అధ్యయనం చేయడానికి అధికారుడు కాదు సంస్కృతి విషయ అల్పమతి వాళ్ళతో కొయిక్ భాషాకే వేత్త జ్ఞాని బి హే ఇక కొంతమంది ఎట్లా ఉన్నారంటే సంస్కృతం నందు అల్పమతి గల ఉన్నారు సంస్కృత భాషా పరిజ్ఞానం లేదు కానీ భాష లోపల ప్రవీణులు ఉన్నారు భాషావేత్తలు ఉన్నారు అటువంటి భాషా పరిజ్ఞానం కూడా శ్రోత్రియులు బ్రహ్మనిష్ఠులు అయినటువంటి సద్గురువులను ఆశ్రయించి తత్వాన్ని తెలుసుకొని వాళ్ళు ముక్తులైపోయినారు వే భాషా గ్రంథాన్ని విసే అల్పంమతి వాళ్ళే నహి సంస్కృత గ్రంథముల ఎందు అల్పమతి గల వాళ్ళు ఉన్నారు కానీ భాషా గ్రంథములందు అల్పంమతి గల వాళ్ళు కారు అయితే జిజ్ఞాసాకే అభావుతే వాళ్ళకు జ్ఞాని పురుషుడు ఉన్నాడు మరియు ఈ భాషా గ్రంథం నందు అల్బమ్మతి గలవాడు కూడా కాదు సంస్కృత గ్రంథాల్లో అల్పమతి గలవాడు ఉన్నాడు కానీ జ్ఞాని పురుషుడు కాబట్టి అతనికి ఈ భాషా గ్రంథం అధికారం లేదు ఎందుకు అతడు ముక్తుడైపోయినాడు కాకపోతే జిజ్ఞాసకే అభావితే గ్రంథి అధికారి నహి కింద ముక్త హే ఈ గ్రంథం అధికారి కాడు మరి ముక్తుడు ఉన్నాడు కాబట్టి ఈ భాషా గ్రంథానికి అధికారి కాదు అత్యంత అజ్ఞాని అధికారి కాదు మరి జ్ఞాని కూడా అధికారి కాదు అజ్ఞానితో కోయికు పామరు విషయీ వా జిజ్ఞాసు రూపు సంస్కృతికే వేత్త అయ అయితే కొందరు అజ్ఞానం కలిగినటువంటి వాళ్ళు పామర పురుషులు ఉన్నారు విషయీ పురుషులు ఉన్నారు సంస్కృతవేత్తలు కూడా ఉన్నారు మరియు జిజ్ఞాసులు కూడా ఉన్నారు కానీ వే అల్పమతి వాళ్ళే నహి సంస్కృతంలో పరిజ్ఞానం కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళకు అల్పమతి గలవారు అని చెప్పడానికి వీల్లేదు కాకపోతే భాషా గ్రంథాన్ని విషయ అధికారి నహి వాళ్ళు భాషా గ్రంథం నందు అధికారులు కాదు మనం విశేషములు రెండిచ్చాము అజ్ఞాని ఉండాలే అల్పమతి గల వాళ్ళు కూడా ఉండాలి కానీ వీళ్ళు అల్పమతి గలవారు కారు కాబట్టి ఆ రెండు విశ్లేషణాల్లో ఒక విశేషణం లేదు అందుకని భాషా గ్రంథానికి అధికారి కాదు ఇక జ్ఞాని అంటావా అతడు అల్పమతి గలవాడు ఉన్నాడు సంస్కృత భాష అల్పమతి గలవాడు ఉన్నాడు కానీ భాష యొక్క వేత్త ఉన్నాడు మరి జ్ఞాని పురుషుడు ఉన్నాడు అందుకని అతనికి అధికారం లేదు మరి ఎట్లా ఉండాలి అయ్యా అంటే ఈ రెండు విశేషణాలు కలిగిన వాడు ఉండాలి సంస్కృత భాష అనభిజ్ఞుడయ్యి అల్పమతి గలవాడై ఉండాలి మరియు స్వస్వరూపం యొక్క అజ్ఞానం గలవాడై ఉండాలి ఈ రెండు విశేషణాలు కలిగినటువంటి వాడు హిందుస్థానీ భాషలో రాయబడినటువంటి విచార సాగరమును అధ్యయనం చేయడానికి అధికారి అవుతాడు అయితే ఊపిరి కహాజో లక్ష్యం సో నిర్దోష హె పైన చెప్పబడినటువంటి అల్పంమతి కలిగి అజ్ఞానం కలిగి ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ భాషా గ్రంథానికి అధికారి అని ఏదైతే లక్షణం చెప్పబడిందో అది నిర్దిష్టమైనది అని పండిత్ పీతాంబర్జీ వారు ఆ లక్షణం యొక్క పరీక్ష చేశాడు అయితే స్వామీజీ సంస్కృత భాషా పరిజ్ఞానం లేనటువంటి వారి కోసము మీరు ఈ గ్రంథాన్ని హిందుస్థానీ భాషలో రాస్తున్నారు కానీ హిందుస్థానీ భాషల్లో కూడా అనేకమైనటువంటి గ్రంథాలు పూర్వీకులు రాసి ఉన్నారు హిందీ భాషలో కూడా అనేక గ్రంథాలు ఉన్నాయి వేదాంత గ్రంథాలు మరి అవన్నీ ఉండంగా మీరు పృతజ్ఞ ఎందుకు రాస్తున్నారు మీరు ఈ గ్రంథాన్ని రాయడానికి ఏం ప్రయోజనం ఉంది ఇదివరకీ అనేక గ్రంథాలు ఉన్నాయి కదా మహాత్ములు రాసి ఉన్నారు వాటిని చదువుకొని ముక్తులు అవుతారయ్యా గ్రంథాన్ని చదవాలనేటువంటి ఏం సిద్ధాంతం ఉన్నది ఏం నియమం ఉన్నది అని ఈ విధంగా ఎవరైనా శంక వారికి సమాధానం చెప్తూ శ్రీ సాధు నిశ్చలదాస్వామీజీ వారు ప్రతిజ్ఞ చేస్తున్నాడు ఏమనంటే నేను రాస్తున్నటువంటి ఈ విచార సాగరం అనేటువంటి గ్రంథంలో సకల ప్రక్రియలు ఉన్నవి వేదానుసారముగా ఉన్నవి సంప్రదాయానుసారంగా అనుభవానుసారంగా యుక్తి సహితముగా మరియు ముముక్షు యొక్క కళ్యాణానికి ఉపయుక్తమైనటువంటిది ఉపకారి అయినటువంటిది నిర్దిష్టమైనటువంటి గ్రంథం ఉన్నందువలన ఈ విచార సాగరమే సర్వశ్రేష్టమైనటువంటిది అని ప్రతిజ్ఞ చేస్తూ అన్య గ్రంథములు ఏది కూడా దీనివల్ల పరిపూర్ణము నిర్దిష్టము అయినటువంటివి కావు अच्छी प्रतिज्ञ चेस्त विचार सागर ग्रंथम चेत तपक अधिकारी अंतिण कावा सदम लेवी कविजनकृत भाषा बहुत ग्रंथ जगत विख्यात कविजन बहुत भाषा ग्रंथ जगत विख्यात विचार सागर ग्रंथा ने व्रायानी अनेक मंद कविजन भाषा ग्रंथ वस विख्यात मैं ग्रंथ उ जगत काचार सागर लखे विचार सागरा अध्ययन चेयकं सदेह नहि न ముముక్షుల యొక్క సకల సందేహాలు నాశనం కావు అంటే వాలకు మోక్షం లభించదు ఇతర గ్రంథాలు ఉన్నాయి కానీ విచార సాగరాన్ని గనక అధ్యయనం చేయకపోతే వారికి సకల సంస్యాలు నివృత్తమయ్యే మోక్షం సిద్ధించదు ఎందుకు మేము రాస్తున్నటువంటి ఈ గ్రంథంలో సకల ప్రక్రియలు ఉన్నాయి ముముక్షు అంతఃకరణంలో కలిగేటువంటి సకల సందేహాలకు సమాధానము ఈ గ్రంథంలో ఉంది అనేక లక్షల శ్లోకాలతో యుక్తమైనటువంటి సంస్కృత గ్రంథాలను అన్నింటిని కూడా అవలోకనం చేసి అన్ని గ్రంథాల్లో ఉన్నటువంటి ప్రక్రియలన్నిటిని కూడా క్రోడీకరించి ఈ గ్రంథంలో మేము పొందుపరిచి ముముక్షువులకు సులభంగా స్వస్వరూప అవగతి కావాలని మేము అనేక ప్రక్రియలను ఇందులో ఉంచి బోధించాము కాబట్టి ముముక్షువుకు ఏ విధమైనటువంటి సందేహం లేకుండా స్వస్వరూప సాక్షాత్కారం కలిగేందుకు అవకాశం ఉంది కాబట్టి మా యొక్క గ్రంథము నిర్దిష్టమైనది పరిపూర్ణమైనది ఇతర గ్రంథాలు ఉన్నాయంటావా అవి పరిపూర్ణమయ్యి కావు అవి చదివితే అనేక సందేహాలు అట్లే ఉండిపోతాయి విచారసాగర గ్రంథం మాత్రము నిస్సందేహంగా ముముక్షనకు మోక్షాన్ని ప్రసాదిస్తుంది అని ఖచ్చితంగా నొక్కి వక్కానిస్తూ ప్రతిజ్ఞస్తున్నాడు గ్రంథకర్త అయినటువంటి శ్రీ సాధు నిశ్చలదాస్ స్వామిజీ వారు టీకా చూడండి యి భాషాగ్రంథ బహుతహే మేము ఈ విచారసాగరం గ్రంథం రాయడానికి పూర్వం అనేక భాషా గ్రంథాలు ఉన్నాయి తథాపి అయినా కూడా విచార సాగర వినా విచారసాగరాన్ని అభ్యాసం చేయకుండా अध्ययन चेयकं और भाषा ग्रंथ आत्मवस्तु विषे सदेह दूरी होवे नेरे भाषा ग्रंथते उचेत मुमु याद संपूर्ण निवृत्तम का याके विषय ये हेतु यह विषय में हेतुटी कितने तो श्रवण करके भाषा ग्रंथ रचा ఇప్పుడు ఇంతకు పూర్వం రాసినటువంటి భాషా గ్రంథాలు ఎలా ఉన్నాయనంటే ఆ గ్రంథాలు రాసినటువంటి ఏ మహాత్ములు ఉన్నారో అలు కేవలము అడపా జడపా అక్కడింత ఇక్కడింత భూత అగ్నికి న్యాయ అంటారు రాత్రిపూట అక్కడక్కడ అడవుల లోపల భూతము మంట పెడుతుంది ఒక చోట ఈ విధంగా మంట పెడుతుంది ఒక ఐదు నిమిషాలు రెండు నిమిషాలు కనపడుతుంది అది మాయమవుతుంది మళ్ళీ అక్కడి నుంచి కొంత దూరం పోయి మళ్ళీ మంట పెడతది అక్కడ మాయమవుతుంది మళ్ళీ కొంత దూరంలో మంట మంట పెడుతుంది ఈ విధంగా మంట కనిపిస్తుంది కానీ అది మాత్రం గడ్డి పూజను కూడా కాల్చలేదు అంటే అది నిజంగా మంటే అంటారా అంటే మంట వలె మనకు ఆభాసం అది అగ్ని కాదు అట్లా కవిజనులు కొంతమంది అక్కడింత ఇక్కడింత శ్రవణ మాత్రం చేశారు కానీ పరిపూర్ణ జ్ఞానాన్ని పొందలేదు సకల గ్రంథాలను అధ్యయనం చేయలేదు అటువంటి మహాత్ములు గ్రంథాలు రాశారు చేసే పంచభాష హై ఉదాహరణకు పంచభాష అనేటువంటి ఐదు గ్రంథాలు ఉన్నాయి ఆ పంచభాష అనేటువంటి గ్రంథం ఉన్నది భాషలోపలనే ఉంది దీనికి ప్రక్రియ కాహం అంశమేతో శాస్త్రకే అనుసార హయ ఆ పంచభాషా గ్రంథాల్లో ఐదు గ్రంథాల్లో ఏవైతే ప్రక్రియలు ఉన్నాయో అవి కొన్ని అంశాల్లో శాస్త్రానుసారంగా వేదానుసారంగా ఉన్నాయి ఆరు శ్రవణకి ఆ అర్థ యథార్థ గ్రహం నహివా తీసు అంశమే శాస్త్రసే విరుద్ధే అయితే వాళ్ళు శ్రవణం చేసి గ్రంథాలు రాశారు కాబట్టి వాళ్ళు శ్రవణం చేసేటప్పుడు యథాతథంగా ఆ విషయాన్ని అవగాహన చేసుకోలేదు అటువంటి విషయాల్లో సరిగా ప్రతిపాదన చేయలేదు అటువంటి అంశాలు శాస్త్రానికి విరుద్ధంగా ఉన్నాయి మరి అటువంటి గ్రంథాలను అధ్యయనం చేయడానికి యోగ్యమవుతుందా కాదు కదా దోషం శాస్త్ర విరుద్ధమున్నాయి అటువంటి గ్రంథాల చేత ముక్షు కళ్యాణం కాదు అందుకని అవి ఆదరణీయం కావు కాకృత గ్రంథిస్తే సందేహ రహిత బోధు అవేనయి కాబట్టి శ్రవణం చేసి రాసినటువంటి గ్రంథాల చేత సందేహాలు నివృత్తం కావు యథార్థ బోధ కలుగదు ఆవు కోయి భాషా గ్రంథ కించిత్ శాస్త్ర పడికే రచహే కొంతమంది గ్రంథకర్తలు కొన్ని గ్రంథాలను చదివారు అధ్యయనం చేశారు అధ్యయనం చేసి రాశారు చేసే ఆత్మబోధే ఆత్మబోధ అనేటువంటి ఒక గ్రంథం ఉన్నది భాషలోపల అంటే జగద్గురు శంకరాచార్యుడు కూడా ఆత్మబోధ అని రాశాడు అది కాదు भाषा ग्रंथम ती सदेह रिता बोध होवे नही दूसरा सन्देह रिता आत्म बोध कल तुमे वेदा की प्रक्रिया संपूर्ण नही दिनों वेदात संपूर्ण प्रक्रिया ले सकल संशया निवृत्ति अवट को कावल अनेक प्रक्रिय बटे अभी अपूर्ण ग्रंथमे मुमुखा सदेह निवृत्तम का పరిశ్వస్వరూప సాక్షాత్కారము కలగదు అందువల్ల ఆ గ్రంథాలు ఆదరణీయము ఆవు టిప్పణం చూడండి తొమ్మిదవ టిప్పణం పంచభాష అనే దాని మీద ఉంది షట్ ప్రశ్ని ఇదొక గ్రంథం పేరు శత ప్రశ్ని ఇది ఇదొక గ్రంథం జ్ఞానమంజరి ఇది మూడవ గ్రంథం జ్ఞానచూర్ణ ఇది నాలుగవ గ్రంథం వేదాంత ఇది ఐదవది పంచీకరణ ఇవి ఆరవది ఏ మనోహర దాస క్రిత షడ్ భాషా గ్రంథహే మనోహర దాసని ఒక మహాత్ముడు రాసినటువంటి ఇవి ఆరు గ్రంథాలు ఉన్నాయి అందులో తినమే పంచీకరణ స్వల్పహే అందులో పంచీకరణ చాలా చిన్న గ్రంథం కాబట్టి దాన్ని లెక్కబెట్టకుండా మిగతా ఐదు గ్రంథాలను లెక్కబెట్టి వాటికి ఒక పేరు పెట్టాడు ఏమని తాకు చోడికే అంటే పంచీకరణమైనటువంటి ఆ స్వల్ప గ్రంథాన్ని వదిలి మిగతా ఐదు గ్రంథాలను పంచభాషా కహియే హై వాటికి పంచభాషా గ్రంథాలు అంటారు ఆ పంచభాషా గ్రంథాలు కూడా యోగ్యమైనవి కావు అని చెప్తూ ఇక కొందరు శ్రవణం చేసి గ్రంథాలు రాశారన్నారే దాని మీద టిప్పణం ఇచ్చాడు చూడండి పదవటి పనము ఇంద్రియకి వా చిత్తుకి చంచలతాసే శ్రవణకి ఆర్థభూతికే అగ్నికి న్యాయీ జోంకా నయ్యి ఇప్పుడు కేవలం శ్రవణం చేస్తూ ఉన్నారు ఆ శ్రవణం చేసి గ్రంథాలు రాశారు ఎవరైతే వక్తాపురుషుడు లేదా వాళ్ళ గురువు ఉన్నాడో ఆ గురువు బోధించేటప్పుడు శ్రవణం చేసే కాలంలో వాళ్ళ యొక్క మనస్సు అన్యత్ర పోయిందనుకోండి అప్పుడు ఆ విషయ గ్రహణ కాదు అన్యత్ర మన అభూవం నాహమశ్రవసం అనే ఇట్లా శృతి ప్రమాణం కూడా ఉంది మనసు గనక వక్త యొక్క వాణి ముఖారబిందం నుండి వెలువడుతుందో ఆ వాణితో శ్రోతా పురుషుని యొక్క మనస్సు గనక సంబంధం లేకపోతే అంటే మనసు అన్యత్ర పోయింది భక్త చెప్తూ ఉన్నాడు అప్పుడు ఆ బోధవుతుందా అండి కలిగదు ఎందుకు ఇంద్రియాలు గాని చిత్తము గాని ఏకాగ్రం లేవు చంచలం ఉన్నాయి అక్కడి ఇక్కడ పరుగులు తీస్తూ వేరే వేరే ఆలోచనలు చింతనలు ఆ మనసులో కదులుతూ ఉన్నప్పుడు ఆ వక్త పురుషుని యొక్క ఏదైతే బోధ ఉన్నదో అది అర్థం కాదు దాన్ని గ్రహించలేడు యథార్థ బోధ కలగదు అయితే ఇంద్రియాలు మనసు యొక్క చంచలత్వము చేత శ్రవణం చేసినటువంటి ఏదైతే బోధం ఉన్నదో అది యథాతథంగా గ్రహణం కాదు మరి ఎట్ల గ్రహణం అవుతుంది అంటే భూత న్యాయ అన్నాడు భూతము అది మంట లేపుతుంది కానీ ఆ అగ్ని చేత కూడా కాలదు ఎక్కడైతే ఆ మంట కనిపించిందో అక్కడ ఆ స్థలానికి వెళ్ళి చూసినట్లయితే అక్కడ అగ్ని ఉండదు కేవలము అగ్ని వలే మంట వలె ఆభాసం అయితే అంతే కానీ అది అగ్ని కాదు అట్లా చిత్త చాంచల్యం చేత ఇంద్రియ చాంచల్యం చేత ఎవరైతే శ్రవణం చేస్తారో వాళ్ళు విన్నటువంటిది ఏదైతే ఆత్మజ్ఞానం ఉన్నదో దాని చేత అజ్ఞానం పోదు బోధ యథార్థంగా కలగదు అందువల్ల అటువంటి వారు రాసినటువంటి గ్రంథాల చేత కూడా ముముక్షు పురుషునికి ఆత్మజ్ఞానము కలుగదు इक आत्मबोध अनेक ग्रंथम राशार भाषा लोपन चपारे दादी पैन टिपन उ चूँ पदकोडव टिपन साधु माणकदास जी कृत माणक बोध है याहिक आत्म विचार बी भी कहते है माणकदास अनेक साधु पुषुड़ माणक बोध अने ग्रंथम राशा दाने के आत्मिचार अने जिसके ऊपरी మూలచంద జ్ఞానినే సారోద్ధారనామకు వి వ్యాఖ్యానకి ఆహా ఆ ఆత్మవిచారము అనేటువంటి గ్రంథం పైన మూలచంద జ్ఞాని అనేటువంటి ఒక మహాత్ముడు సారోద్ధారం అనేటువంటి వ్యాఖ్యానం కూడా చేశాడు అయినా కానీ అందులో ముముక్షు యొక్క సకల సందేహాలను నివారింపజేయగలిగేటువంటి సకల ప్రక్రియలు అందులో లేవు అందుకని అది పరిపూర్ణమైనటువంటి గ్రంథం కాదు దాని చేత కూడా ముముక్ష యొక్క కళ్యాణము కాదు అందువల్ల గ్రంథకర్త సాధు నిశ్చలదాస్ స్వామీజీ ఏమంటాడంటే విచారసాగర గ్రంథమే సంపూర్ణ ప్రక్రియ హై విచారసాగరంలో ఇప్పుడు మేము రాసుకున్నటువంటి గ్రంథంలో మాత్రం సంపూర్ణ ప్రక్రియలు ఉన్నాయి హా వేదాంత శాస్త్రకే అనుసార హై మరి వేదాంత శాస్త్రానికి విరుద్ధంగా లేవు వేదాంత శాస్త్రానుసారంగా ఉన్నాయి కాహు స్థానమే బి విరుద్ధునహి ఒక్క స్థలంలో కూడా ఏ ప్రక్రియలో కూడా వేదాంత శాస్త్రానికి ఉపనిషత్తులకు విరుద్ధంగా మేము రాయలేదు విరుద్ధంగా లేదు అవురు ఆత్మజ్ఞానమే ఉపయోగి మరియు ముముక్షు యొక్క కళ్యాణం కోసము ఉపయోగి ఉన్నాయి ఆత్మజ్ఞానాన్ని పొంది ముముక్షులు తప్పకుండా ఈ గ్రంథాన్ని అధ్యయనం చేసి వాళ్ళు తరించిపోతారు ఆత్మజ్ఞానానికి ఉపయుక్తమైనటువంటి జో పదార్థ హై తినక నిరూపణ విస్తారసే కియా హై ఆత్మజ్ఞానానికి ఉపయుక్తమైనటువంటి ఏ ఏ పదార్థాలు ఉన్నాయో వాటి యొక్క నిరూపణ ఈ విచారసాగర గ్రంథం నందు విస్తారంగా చేయబడింది యాతే ఆరు భాషా సమాన ఏ గ్రంథం నహి ఈ విచారసాగరము కంటే పూర్వం రాయబడినటువంటి అన్య గ్రంథాలు ఏవైతే అపూర్ణంగా అనేక సందేహాలు కలిగే విధంగా ముముక్షువుకు ఉపయుక్తం కానటువంటి ఇతర భాషా గ్రంథాలు ఏ విధంగా ఉన్నాయో అట్లా ఈ విచారసాగర గ్రంథం కాదు ఇంత సర్వభాషా గ్రంథానిస్తే ఏ గ్రంథం ఉత్తమే సకల భాషా గ్రంథాల్లో ఈ విచారసాగరం అనేటువంటి గ్రంథము చాలా ఉత్తమమైనటువంటిది ఇది సత్యమున్నది కేవలం శ్రీ సాధునిచ్చల్ల స్వామీజీ వారు అభిమానంతో చెప్తున్నాడు అని మాత్రం అనుకోకండి ఇది సత్యమున్నది ఇంతవరకు భాష లోపల ఈ విచార సాగరం అనేటువంటి గ్రంథం కంటే ఉత్కృష్టమైన ఉత్తమ గ్రంథం ఇంకొకటి లేనేలేదు విచారసాగర గ్రంథమే పరిపూర్ణమైనటువంటి గ్రంథము చాలా శ్రేష్టమైనటువంటి గ్రంథము ఇది అధికారి పురుషునికి తప్పకుండా ముక్తిని కలగజేస్తుంది ఇందులో సందేహం లేదు మహాత్ముల యొక్క అనుభవం కూడా ఉంది అందుకని నిస్సందేహంగా ఈ గ్రంథం నందు మనం అధ్యయనం చేసినట్లయితే తప్పకుండా మన కళ్యాణం అవుతుంది సరే ఇంత ఈ గ్రంథాన్ని వ్రాయడానికి హేతువు చెప్పాడు మరియు ప్రతిజ్ఞ కూడా చేశాడు మా గ్రంథం ద్వారా తప్పకుండా ముగసు కళ్యాణం అవుతుంది అని ప్రతిజ్ఞ కూడా చేశాడు అయితే ఈ విచారసాగరం అనేటువంటి గ్రంథానికి అధికారి ఎవడు మరి ఈ గ్రంథంలో ప్రతిపాద్య విషయం మరి ఈ గ్రంథాన్ని అధ్యయనం చేసినట్లయితే ఫలమేమిటి మరి అధికారికి విషయానికి అధికారికి ఫలానికి మరి గ్రంథానికి విషయానికి ఏం సంబంధము అని ప్రశ్న పడుతుంది ఎందుకనంటే దీనికి అనుబంధ చతుష్టయం అంటారు అధికారి సంబంధ విషయ ప్రయోజనం ఈ నాలుగేటికి అనుబంధ చతుష్టయం అంటారు అనుబంధ చతుష్టయమును చెప్పాల్సినటువంటి అవశ్య కర్తవ్యము గ్రంథకర్తకు ఉంటుంది ఎందుకంటే అనుబంధ చతుష్టయం చెప్పకుండా శ్రోతా పురుషుడు అధికారి పురుషుడు గ్రంథం నందు ప్రవృత్తుడు కాలేడు ఈ నియమానుసారంగా గ్రంథకర్త ఇప్పుడు అనుబంధ చతుష్టయం యొక్క వర్ణన చేస్తూ ఉన్నాడు అనుబంధ నామ అనుబంధం యొక్క నామ నిర్దేశము చేస్తాడు దోహ చూడండి తొమ్మిదవ దోహ నహి అనుబంధ పిచానే జౌలో ప్రవృత్తు అంటే ఎంతవరకు అనుబంధ నహి పిచానే అనుబంధ చతుష్టయంను తెలుసుకోడో అంటే అనుబంధ చతుష్టయం యొక్క జ్ఞానం లేకుండా సుఘర నర అంటే వివేకి అయినటువంటి పురుషుడు తౌలో అంతవరకు అంటే తెలుసుకోనంత వరకు ప్రవృత్తున్న వై ప్రవృత్తుడు కాడు అనుబంధ చతుష్టయం యొక్క జ్ఞానం ఉంటేనే గ్రంథంలో ప్రవృత్తుడు అవుతాడు లేకుంటే కాలేడు జాని జినే సునే ప్రబంధ ఈ గ్రంథమును ఎవరైతే అధ్యయనం చేస్తారో శ్రవణం చేస్తారో వారు ఈ అనుబంధ చతుష్టయం తెలుసుకొనే ప్రవృత్తులవుతారు కహూవతయితే అనుబంధ అందుకని ఈ అనుబంధ చతుష్టయం గురించి ఇప్పుడు నేను చెప్పబోతున్నాను అనుబంధం అంటే అణు అంటే పశ్చాత్ బంధ అంటే ఈ అనుబంధ చతు యొక్క జ్ఞానమైన తరువాత పురుషుడు ఆ గ్రంథంను అధ్యయనం చేయడానికి ప్రవృత్తుడవుతాడు అందుకని అనుబద్ధ్నాతి స్వజ్ఞాన గ్రంథాలతో పురుషం ప్రేరయతి ఇది అనుబంధ అనుబంధ జ్ఞానమైన తర్వాత పురుషుడు ఈ గ్రంథంతో బంధింపబడతాడు అంటే అందులో ప్రవృత్తుడవుతాడు ప్రవృత్తి ప్రయోజక జ్ఞాన విషయత్వం అనుబంధత్వం ఏ అనుబంధం యొక్క జ్ఞానము కలిగిన తర్వాత ఈ గ్రంథం నందు ప్రవృత్తుడవుతాడో అవి అనుబంధ చతుష్టయం ప్రవృత్తి ప్రయోజక ప్రయోజకం అనంటే హేతు గ్రంథం ప్రవృత్తి కావడానికి హేతు అయినటువంటివి ఏవైతే ఉంటాయో వాటి యొక్క జ్ఞానమైనప్పుడే ప్రవృత్తుడవుతాడు అంటే ఆ జ్ఞానానికి ఏవి విషయములు అంటే వీటిని తెలుసుకున్న తర్వాత పురుషుడు గ్రంథమునందు ప్రవృత్తుడవుతాడో అవి అనుబంధములు అనబడతాయి అవి ఏవయ్యా అంటే మనకు తర్వాత దోహలు చెప్తాడు అయితే ఈ విషయంలో శ్రీ కుమారు భట్ శ్లోకవార్తంలో చెప్తాడు ఏమనంటే సర్వశైవ హి శాస్త్రస్య కర్మణోవాపి కిత్ యావత్ ప్రయోజనం నోక్తం తావ తత్కే నా గృహ్యతే కర్మశాస్త్రం ఉండని వేదాంత శాస్త్రం ఉండని న్యాయశాస్త్రం ఉండని వ్యాకరణ శాస్త్రం ఉండని ఏ శాస్త్రమైనా ఉండుగాక ఆ శాస్త్రానికి అనుబంధ చతుష్టమంటూ ఉంటుంది దాని జ్ఞానం లేకుండా ఆ శాస్త్రంలో ప్రవృత్తుడు కాడు యావత్ ప్రయోజనం నోక్తం ఆ గ్రంథం ద్వారా ప్రయోజనం ఏమిటి అని చెప్పకుండా ఏ పురుషుడు కూడా దాని ఎందుకు ప్రవృత్తుడు కాడు యావత్ ప్రయోజనం నోక్తం తావత్ తత్ కేన గృహ్యతే అంతే వరదనక అతడు ఆ గ్రంథాన్ని ఎట్ల ధరిస్తాడు ఎట్లా గ్రహిస్తాడు ఎట్లా ప్రవృత్తుడవుతాడు అందులో సిద్ధార్థం జ్ఞాత సంబంధం శ్రోత శ్రోత ప్రవర్తతే శాస్త్రాదౌతేన వక్తవ్య సంబంధ స ప్రయోజన సిద్ధార్థం అంటే అర్థమంటే ప్రయోజనం ఆ ప్రయోజనాన్ని గనక తెలుసుకోకపోతే ఆ ప్రయోజనంతో పురుషునికి సంబంధం ఏమిటో తెలుసుకోకుండా శ్రోత శ్రోతం శ్రోత అయినటువంటి వాడు ఆ గ్రంథాధ్యయనం చేసి దాన్ని శ్రవణం చేయడానికి ప్రవృత్తుడు కావాలంటే ఆ ప్రయోజనము తెలిసి ఉండాలి నాకు అపేక్షితమైనటువంటి ప్రయోజనమేనా కాదా నాకు సంబంధమైందే కాదా అనేటువంటి నిర్ణయం అయినప్పుడే అది తనకు ఆవశ్యకత ఉంది అని తెలిసినప్పుడే అతడు ప్రవృత్తుడవుతాడు ఇదం మాదిష్ట సాధనం ఇదం మత్ కృతి అని ఎప్పుడైతే జ్ఞానం అవుతుందో అప్పుడు అందులో ప్రవృత్తుడవుతాడు ఇదం మాది సాధనం ఈ గ్రంథము నా ఇష్టము అంటే నా ఇష్టానికి విషయము అంటే మోక్షానికి సాధనం ఉన్నది అనేటువంటి జ్ఞానం కలిగినప్పుడు ప్రవృత్తుడు అవుతాడు అయితే కొందరికి ఇష్టం ఉంటుంది ఆ ప్రయోజనం ఏదో నాకు కావాలి ఇష్టం ఉంటుంది కానీ అధికారం లేదనుకోండి ప్రవృత్తుడు కాలేడు ప్రమండలం పోవాలనేటువంటి ఇచ్చ ఉంటుంది కానీ పోగలవా పోలేవు అయితే అధికారం కూడా కావాలి అందువల్ల ఇచ్చమున్నంత మాత్రం చేత సరిపడదు అధికారం కూడా ఉండాలి అప్పుడే ఆ విషయం నందు ప్రవృత్తుడవుతాడు అందుకని ఈ విచార సాగరమైనటువంటి గ్రంథం యొక్క ప్రయోజనమేమిటి మరి ఆ ప్రయోజనానికి నాకు ఏమి సంబంధము అంటే అది నా ఇష్ట కాదా అనేటువంటి జ్ఞానం ఉన్నప్పుడే గ్రంథాధ్యయనం నందు ప్రవృత్తుడవుతాడు శ్రోతా పురుషుడు అందుకని అనుబంధ చతుష్టయము తప్పకుండా చెప్పాలి అది ఏ గ్రంథమైనా ఉండుగాక ఏ శాస్త్ర గ్రంథమైనా ఉండుగాక అనుబంధ చతుష్టయము తప్పకుండా చెప్పి తీరాల్సిందే ఇది గ్రంథకర్తకు కర్తవ్యం ఉంటుంది ప్రయోజనం సంప్రవృత్తే కారణం ఫల లక్షణం ప్రయోజనమను నమందోపి ప్రవర్తతే ప్రవృత్తికి హేతువు ప్రయోజనము ఎందుకంటే అది నాకు ఇష్ట సాధనం జ్ఞానం ఉంటేనే ఆ ప్రయోజనాన్ని ఆశించి అతడు అందులో ప్రవృత్తుడవుతాడు ప్రయోజనాన్ని అపేక్షించకుండా ఏ కార్యము కూడా ఎంత మందబుద్ధి బుద్ధి కూడా చేయలేడు ఎందుకు ప్రయోజనం సంప్రవృత్తే కారణం ఫల లక్షణం ఫలరూపమైనటువంటి ఏ ప్రయోజనం ఉన్నదో అది ప్రవృత్తికి హేతు ఉన్నందువలన ప్రయోజనం తప్పకుండా ఉండాలి అందువల్ల ప్రయోజనము విషయము అధికారి సంబంధము ఈ నాలుగు అనుబంధాలను చెప్పాల్సినటువంటి కర్తవ్యము గ్రంథకర్తకు ఉంటుంది అందువల్ల అనుబంధ చతుష్టయాన్ని చెప్తూ ఉన్నాడు గ్రంథకర్త అధికారి సంబంధ విషయ ఆరు ప్రయోజనక నామ అనుబంధ హే అధికారి సంబంధము విషయము ప్రయోజనము ఈ నాలుగేటికి అనుబంధ చతుష్టయము అంటారు అధికారి ఆధిక గ్రంథికే అనుబంధ జానే వినా అధికారి ఎవడు అంటే ఈ గ్రంథాన్ని అధ్యయనం చేసేటువంటి సామర్థ్యము అధికారము యోగ్యత ఎవరికి అనే జ్ఞానం ఉండాలి ఆ జ్ఞానం లేకుండా సుగర కయ్య వివేకి పురుషుకి గ్రంథమే ప్రవృత్తి ఒకవెనయ్ వివేకి పురుషునికి ఆ అధికారి ఎవడు విషయం అంటే ఏమిటి ప్రయోజనం ఏమిటి సంబంధం ఏమిటి అనేటువంటి జ్ఞానం లేకుండా అందులో ప్రవృత్తుడు కాలేడు కాకపోతే జన్ అనుబంధంకు జానికే ప్రబంధ కయ్యే గ్రంథుకు సునే చిన్ అనుబంధకు వా కయ్యే అబు అహుహు ఏ అనుబంధమును తెలుసుకొని గ్రంథం నందు కాగలడో శ్రోతా పురుషుడు అటువంటి అనుబంధమును ఇప్పుడు మేము చెప్పబోతున్నాము అని సోరట ఇది ఒక రకమైనటువంటి పద్యం అదే చౌపాయి అంటారు దోహ అంటారు సోరట అంటారు హిందీలో అనేకమైనటువంటి ప్రకారాలు ఏ విధంగా తెలుగులో కూడా చంపకమాల ఉత్పలమాల సీసపద్యము గీతిక ఇట్లాంటి అనేక రకాలు ఉంటాయి కదా చంద్రశాస్త్రంలో అదే అదేవిధంగా సోరఠ అనేటువంటి ఒక పద్యము హిందీలో చెప్తున్నాడు అధికారి సంబంధ విషయ ప్రయోజన తినిమే అధికారి అధికారి సంబంధము విషయము ప్రయోజనము మేలి అంటే ఈ నాలుగు కలిసి అనుబంధ చతుష్టయము అనబడుతుంది దీని అనుబంధ చతుష్టమని ఎవరు చెప్పారు అని అంటే కవి కవులు చెప్తున్నారు మహాత్ములు చెప్తున్నారు అనుబంధం అని అందులో ఈ నాలుగిటిలో మొట్టమొదటి అనుబంధం ఏది అధికారి వర్ణన ఐదవ అంకం నుండి ఇరవై అంకం వరకు చెప్తున్నాడు దోహ చూడండి मल विष्छे सहित नोअम अधारी अंटेवर चुनाव मलदोषम विक्षेप दोषम एवरी अंतरण लेव మరియు కేవల స్వస్వరూప అజ్ఞానం మాత్రం ఉండిందో ఇంతే కాకుండా సాధన చతుస్తే సంపన్నుడై ఉండాలి అనుబంధ చతుష్టయంలో అధికారి గురించి తెలుసుకుంటున్నాము ఆ అధికారికి మళ్ళీ సాధన చతుష్టయం అనేది ఉండాలి సాధన చతుష్టయం అనేది అది విస్తారంగా చెప్తున్నాడు ఇప్పుడు మనకు వివేకము వైరాగ్యము షట్ సంపత్తి ముముక్షుత్వము ఈ నాలుగిటికి సాధన చతుష్టయము అంటారు ఇది ముముక్షు పురుషునకు సాధకునకు సంపత్తి ఐశ్వర్యం ఏ విధంగా లౌకిక సంపద ఉన్నవానికి ఏ విషయంలో కూడా అతనికి లోటు అంటూ ఉండదు అట్లా ఈ నాలుగు సాధనాలు ఇదే ముముక్షు పురుషునకు సంపత్తి ఇది కలిగిన వానికి మోక్షం కలగడానికి ఆలస్యం ఉండదు మోక్ష సామ్రాజ్యానికి అభిషిక్తుడు కావడానికి ఏ ఆటంకము ఉండదు అందుకని వివేకం వైరాగ్యం సత్సంపత్తి ముముక్షం ఈ నాలుగు సాధనాలు కలిగి ఉండాలి మరదోషం విక్షేప దోషం లేనివాడై ఉండాలి స్వస్వరూప అజ్ఞానం మాత్రం ఉండాలి ఇట్లాంటి వేదాంత విచారానికి అధికారి అవుతాడు టీకా చూడండి అంతఃకరణ విషయ దోష ఓవేహే అంతఃకరణలో మూడు విధాల దోషాలు ఉంటాయి ఎక్తో మలు హోవెహే ఒకటి మలదోషము మలమనగా పాపం పాపదోషం ఉంటుంది దూసరా విక్షేప హోవెహే రెండవది విక్షేపం విక్షేపం అంటే చెంచలత చిత్త చాంచల్యం ఇవన్నీ ఎక్కడ ఉంటాయి అంతఃకరణంలోనే ఉంటాయి తీసరా ఆవరణ హోవెహే స్వస్వరూప అజ్ఞానం ఆవరణం ఉంటుంది ఈ మూడు దోషాలు ఉంటాయి అంతఃకరణంలో మలదోషము అంటే పాపదోషం విక్షేప దోషము అని అంటే చెంచలత మరి స్వరూపం యొక్క ఆవరణ అజ్ఞానం ఈ మూడు అంతఃకరణలో దోషాలు ఉంటాయి అయితే మలదోషం ఏ విధంగా నివృత్తమవుతుంది అంటే నిష్కామ కర్మసే అంతఃకరణక మలదోష దోరి హోవె ఎవరైతే ఈశ్వరార్పణ బుద్ధితో ఫలాభిసంధిరహితముగా నిష్కామ కర్మ చేసినట్లయితే అంతఃక్రమంలో ఉన్నటువంటి మలదోషము పాపదోషము దూరమవుతుంది ఉపాసనా సే విక్షేపదోష దూరి హోవే ఇక ఇష్టదేవత ఉపాసన కనుక చేసినట్లయితే చిత్తంలో ఉన్నటువంటి చాంచల్యం విక్షేపము ఏదైతే దోషముందో అది నివృత్తమయ్యి చిత్తము యొక్క స్థైర్యం ఏర్పడుతుంది చిత్త ఏకా ఏకాగ్రత కలుగుతుంది కర్మాన్ని చిత్తశుద్ధ్యర్థం ऐकाग्रार्थम उपासना अेदात डिंडीम श्री जगदुरी शंकराचार्य वह कदा अंतरण शुद्धि कोसम अंत पाप दोष निवृत्तमसम निष्काम कर्म चयी मरी विषेप दोष निवृत्तिसमु उपासना चय उपास विषेप दोष दूरी होवे इक मूडवदी ఆవరణ దోషము అది ఎట్లా పోతుంది అంటే జ్ఞానిసే ఆవరణ దోష దూరి ఓవే హై జ్ఞానం చేత అంటే ప్రత్యేక భిన్న పరమాత్మ యొక్క సాక్షాత్కారం చేత అప్రతిబద్ధ దృఢ అపరోక్ష జ్ఞానం చేత ఈ ఆవరణ దోషము నివృత్తమవుతుంది ఇంకా ఈ విషయంపైన క్షుణ్ణంగా రేపు మళ్ళీ తెలుసుకుందాము ఇంతటితో ఈరోజు సత్సంగం ఉపసంహారం చేసుకుందాము హరి ఓం తత్స సహనావతు సహనోభునక్తు సహవీ కరవావహై తేజస్వినధీతమస్తు మా విద్విషావహై ఓ శాంతి శాంతి శాంతి